మహాపరిశుద్ధుడు అయిన తండ్రి కృపా సత్య సంపూన్నుడు వై దేవా దేవ జీవం కలిగిన తండ్రి నీకు వందనాలు జీవాధిపతి అయిన మా ప్రభువును మా రక్షకుడు మా విమోచకుడు వై తండ్రి పరలోకమందు తండ్రి ఎస్ నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభ ఈ గడిచిన కాలం తండ్రి నాయన ఈ దినం వరకు ప్రభ నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన తండ్రి పగరు ఎండ రాత్రి వెన్నెల దెబ్బెండును చీకటిలో సంచరించి ఏ బాణమైనను నాశనకరమైన ఏ తెగులు ప్రభానైనా మా గుడారము సమీపించకుండా ప్రభా నైనా ప్రతి దినం శాశ్వతమైన ప్రేమ శాశ్వతమైన కృప శాశ్వతమైన ఆదరణ మాకు అనుగ్రహిస్తూ ప్రతి విషయంలో ప్రభ మీరు మాకు తోడుగా సహకారిగా ఉంటూ ఆయన ప్రతిదినం మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రభా నైనా ఈ దినం కూడా ప్రభా మీరు మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టిన ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో ఈ రీతిగా ప్రభ మేము కూడి నిన్ను ఆరాధించలాగన నిన్ను స్థుతించలాగున నీ స్వరం వినులాగున ప్రభ మాకిచ్చిన గొప్ప అవకాశమును బట్టి నీ యొక్క ధన్యతను కృపను బట్టి నీకు వంద కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభ సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఏసయ్య నీకే యువిగములకు కలుగును గాక హలలియా తండ్రి ప్రభ ఇదిగోనైనా తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ఉంటే అక్కడ వారి మధ్య ఉంటాలని చెప్పిన దేవుడవు తండ్రి అరితిగానే మీరు మా మధ్యలో ఉండండి ప్రభనైనా తండ్రి పాటల ద్వారా మీరు మహిమ పొందండి వాక్యందారా మి మీ స్వరం మాతో మాట్లాడండి వినగలిగే చెవులు సాత్వికంతో అంగీకరించే హృదయం మాకు అనుగ్రహించండి అలాగే ప్రభానైనా తండ్రి మేము ప్రార్థించిన ప్రతి ఒక్క విజ్ఞాపన ప్రార్థనలు అన్నిటికీ మీరు మాకు జవాబు అనుగ్రహించండి ఎవరైతే మా ప్రియులు ఆరాధనలో రాని లే ఉన్నారో ప్రభ ఆరాధనలో నడిపించండి ప్రభునైనాయన కాబట్టి జరిగే ఆరాధన అంతట్లో ప్రభ మీరే మాకు తోడుగా ఉండండి నీ వాక్యం పట్ల నాయన నీ పట్ల మేము ఎంతో జాగ్రత్తగా ఉండాలా ఆసక్తితో ఉండాలా శ్రద్ధగా ప్రభ మీరు మాట్లాడే ప్రతి మాట మేము వినాలా ప్రభ ఎందుకంటే మీరు అక్కడ దినముకు మేము సమీపంగా ఉన్నాం కాబట్టి ప్రభనైనా మేము సిద్ధపడి ఉండాలా ప్రభ ఆ రీతిగానే నీ పట్ల మేము ఎలుపుగా ఉండాలా కాబట్టి ప్రభనైనా ఎవరు మేము ఎవరుమైనా కానీ నీ వాక్యాన్ని వినే మేము మరోదయాలు కఠినపరచుకోకుండా ఇది మనుషుల వాక్యం అని ఎంచకుండా ఇది దేవుని వాక్యమని మేము ఎంచినైనా ఆ రీతిగా నీ మాటకు నీ వాక్యానికి లోబడి ఆ వాక్య ప్రకారంగా మమ్మల్ని మార్చుకొని ఆ వాక్యానుసారమైన జీవితం మేము కలిగి ఉండేలాగా సహాయం దయచేది మేము వినువారు లాగానే కాకుండా ప్రభ విని ప్రతి వాక్యాన్ని పాటించాలా ప్రతి వాక్యానుసారంగా మేము జీవించాలా అప్పుడే ప్రభ మాలో ఎలాంటి అబద్ధము వేషధారణ మోసం ఉండదు ప్రభ కాబట్టి ప్రతి వాక్యాన్ని మేము వినాలా ప్రతి వాక్యాన్ని మేము స్వీకరించాలా ప్రతి వాక్యాన్ని మేము పాటించాలా ఆ రీతిగా ప్రతి దినం ప్రభ నాయన నీ యొక్క వాక్యాన్ని మేము నెమ్మరు వేసుకోవాలా ఆ రీతిగా మా విశ్వాసాన్ని మేము బలపరుచుకోవాలా పరిశుద్ధతలో ప్రభావం ఆయన మేము పరిశుద్ధంగా జీవించాలి కాబట్టి మీరే నాయన తండ్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో తండ్రి నీకు ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి అమ్మర్ ప్రేసరికి నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానకు స్థూతి చేదము नीनु ना इलू नांति वारंदुरु मानक स्तुति चेदमु नीक अनुपाप वलि नन्न काची నా స్తోత్ర ఇలా శైలేని నాబ్రతు కులో నీ కృపతో నింపితివే పితివే ఆశైలేని నా నీ కృపతో నిం నీవు చూపిన ప్రేమను పాడగా నా పదములే సరిపోవు తండ్రి నేను చూపిన ప్రేమను పాడదు పదములే సరిపోవు తండ్రి ఏవి నే ఏది నే ఇంత కాలం కాచి నాతోత్రం స్ం స్తోత్రం తను పాప కాచి స్తోత్రం జ్ఞానుల మధ్యలో నన్ను పిలిచిన నీ పిలుపే ఆశ్చర్యమే జ్ఞానుల మధ్యలో నన్ను పిలిచిన నీ పిలుపే ఆశ్చర్యమే నీ పాత్రను కానీ కాదు కేవలం నీ కృపయే స్తోత్రం కాదు నా పాత్ర మృపయే il ta kalam ka ji divi stotram stotram stotram stotram stotram stotram hallil halliloya halliloya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 పరిశుద్ర ప్రేమల దేవ కృపల తండ్రి దేవ ఇస్తాని కిలకళను బంధనాలు కృతజ్ఞత ఆస్పత్రిలో స్థోతనండి దేవ మన వాక్యం ధ్యానిస్తున్నదా ప్రభా యొక్క పరిశుద్ధ నడిపే మాకు దైత్యం తండ్రి దివ నాకున్న సుందరిపడానికి గది కొట్టివ్వండి ఇవన్నీ యొక్క ఆత్మజీ నడిపే దైతాన్ని నాటి ఆకలి స్వస్థపరచు ఎవీ యొక్క జీవమైన వాక్కు ప్రభావ పెట్టుకుని ప్రార్థిస్తుంది దేవ మరి వాక్యాల ప్రతిదీ చదివిన వాక్యం మా జీవితం నెరవేర్చబడ ప్రభా మేము నీ యొక్క వాక్యం మేము గైపులో నడుచుకున్నాను ఒకసారి కూడా మనం ప్రార్ధిస్తున్నదండి మరి నీ యొక్క చిత్రాంతరం మమ్మల్ని నడిపించండి నీకు నడిపించుకోవాల నీ యొక్క పరిశుద్ధిస్తా ఒక నడిపించిన మనం ఏ చూపిస్తుంది అమ్మ మీకు ప్రాధిస్తుంది ట్వెల్త్ చాప్టర్ సెవెంత్ ఎయిత్ వచ్చినాడు నా కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నదని నేను అదంత అత్యధికముగా హెచ్చించుకోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముల్లు నేను అధికముగా హెచ్చించుకోకుండా నిమిత్తము నన్ను నలుగగబొట్టుటకు సాతాను యొక్క దూత ఉంచబడను ఇక్కడ ఆ పావులు పత్రికలో మరి పావులు ఆయన జీవితంలో జరిగినాయి దేవుడు పౌలుతో మాట్లాడిన ప్రతి విధములో అన్ని ఆయన బుక్స్ ఆఫ్ ది బైబుల్స్ లో రాశాడు కాబట్టి మనకు తెలుసు సో ఈ పౌలు ఆయన జీవితంలో ఉన్న ప్రతి అనుభవాలు ఎట్లా పంచుకున్నాడు ఆయన దేవుని యొక్క దర్శనాలు ఎట్లా చూసినాడు ఆకాశంలో మహాకాశంలో ఆయన ఎక్కిపోయినాడంటే ఆయన దేవునికి చూపించిన విధేత దేవునికి ఆయన అంత ఆసక్తి చూపించాడు దేవుళ్ళు ఆయన అంత ఎదిగినాడంటే ఆయన దేవుని అంత ప్రేమించింది కాబట్టి అవన్నీ చేయగలిగినాడు సో ఆయన ఇక్కడ ఏమంటుండే నాకు కలిగిన ప్రత్యక్షతలో ఆయనకి దేవుడు చూపించిన ప్రతి ప్రతి ఇంపార్టెంట్ థింగ్స్లలో బహు విశేషముగా ఉన్నది అధికమైన అంటే ఇప్పుడు దేవుణ్ణి కొరకు మనకు ఎక్కువ తెలిసి తెలుస్తుంది దేవుణ్ణి మనం ఇంకా ఎక్కువ ఎదుగు ఎదిగింపబడుతున్నాము ఇంకా మనం నడుచుకుంటున్నామని మనకు సంతోషం ఉంటుంది కానీ ఏ హృదయంలో గర్వం వస్తుందో తెలియదు కదా అట్లా దేవుడు ఏం చేసిండే ఒక ముళ్ళు అనేది పెట్టిండడు ఆయన పౌలు కూడా దేవుని దృష్టిలో ఆయన తగ్గించుకున్నాడు కానీ ఆయన అనుకున్నాడు నా జీవితంలో నేను ఇంకా దగ్గింపబడుతున్నాను కదా చేస్తున్నాను కదా ఆయన ఏదైనా మిస్టేక్ జరుగుతుందేమో గర్వం మిమ్మల్ని అని ఆయన ఆ విధంగా థాట్ చేయొచ్చు కానీ దానికంటే ముందు దేవునికి తెలుసు కాబట్టి ఆయన ఏం చేసిందంటే హెచ్చిపోకుండా అంటే మనము ఎప్పుడు దేవుని యొక్క నామాన్ని హెచ్చించాలి ఇచ్చింది అట్లా చేయాలి అంటే దేవుని యొక్క నామాన్ని హెచ్చించాలి కానీ మనిషిగా కొరకు కాదు అని ఈ వాక్యం చెప్తుంది అక్కడ ఏంటంటే మెయిన్ గా బహు విశేషమైనది ఉన్నది నేను అద అధికముగా ఎచ్చిపోకుండా అంటే ఆ మనము దేవుణ్ణిలో ఎదుగుతున్నాము మంచిగానే ఉంది ఎవ్రీథింగ్ బానే ఉంటుంది కానీ మన మన జీవితంలో జరిగే సాక్ష్యంలు ఎన్నో ఉన్నాయి మనం దేవుని కోసం చెప్తుంటాము ఒక ఆత్మ రక్షణలోకి వచ్చినట్టే మనకు సంతోషం కదా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి వారి కొరకు మనం ప్రాధాన్యం చేస్తాం స్వస్థత కలిగింది కలిగేసరికి వాళ్ళు ఏమంటారు నీవు ప్రార్థన చేసినందుకు మాకు స్వస్థత వచ్చిందంటే ఆ చాలా మంది ఏమైపోతుందంటే పడిపోతుంటారు అక్కడే చాలా మంది లోకంలో ఎంతో మంది పడిపోయినారంటే ఉత్తగానే దేవుడు ఎందుకు పాలు ద్వారా మాట్లాడినంటే ఈ విధంగానే ఎందుకంటే లోకంలో సేవకులు ఎంతో మంది ఉన్నారు దేవుడు కృపా చాలా గిఫ్ట్స్ ఇచ్చినారు కదా ఒక్కొక్క గిఫ్ట్ లో ఆ యూజ్ చేసుకుంటారు కానీ దేవున్న చిత్తాన్ని అనుసరించి ఆయన నామను బట్టి మనం వాడుకోవాలా కానీ కొంతమంది ఏమై ఏమైపోతారంటే అధికంగా వాడుకుంటారు కాబట్టి వాళ్ళ సెల్ఫ్ అట్లా కూడా వాడుకుంటారు కాబట్టి వాళ్ళ జీవితంలో చాలా మంది పాస్టర్స్ పాస్టర్ అంటే వీళ్ళు పడిపోతున్నారంటే ఉత్తగానే కాదు వాళ్ళలో గర్వం రావడమే కానీ వాళ్ళలో ఏదైనా కొంచెం రావడం వల్ల వాళ్ళు పడిపోతుంటారు సో అది జరగద్దనేసి దేవుడు ఒక ముళ్ళు అనేది పెట్టిడు ఎందుకనంటే ఒక ముళ్ళు అనేది ఉంటే కంపల్సరీ మనం దేవుణంలోనే ఉంటాము దేవు ప్రతిరోజు మనం దేవుడి నదిలో ఉంటాము ఆయన కేటాయిస్తుంటాము ఆయన చెప్పిన వాక్కు సారంగా మనం నడుచుకోగలుగుతాము ఆయనకి విధేతగా వెళ్ళి నడుచుకోగలుగుతాము ఎందుకంటే ఆయన ఇచ్చిన ఒక చిన్న ముళ్ళు అనమాట కదా ఆయన పెడతాడు ఆయననే తీసాడు ఆయననే సమస్య పెడతాడు ఆయన ఎందుకంటే మన జీవితంలో వచ్చే అనుభవాలు ఆ అనుభవం విశ్వాసం ద్వారా అనుభవాలు ఇవన్నీ మనకు పెరగాలి అంటే ఆయన శిక్షించాల్సిందే ఆయన ముళ్ళు పెట్టాల్సిందే ముళ్ళుకు పెడితేనే మనం దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నామో తెలుసుకోగలుగుతామో నా జీవితంలో అంత జరిగింది నేను అనుకుంటా ఆయన ఇష్టపడితే ఆయన సేవ నేను చేయాలా ప్రభా అని అనుకుంటాను కానీ ఆగిపోతున్నా ఎందుకు ఆగిపోతున్నానంటే దేవుని మనం కరెక్ట్ గా ఇష్టపడితే ఆయనని విద్యతగా కలిగి నడుచుకోవాలి అనుకుంటే ఆయన సేవ చేయాల్సిందే కానీ అది కాకుండా ఇంకా లోకం కోసం పరిగెత్తుకుంటూ ఫ్యామిలీస్ అనుకుంటూ అది అట్లా ఆగిపోవాల్సి వస్తుంది కానీ ఇక్కడ ఏమైపోతుందంటే పావులు సంపూర్ణంగా దేవుని సమర్పించుకున్నాడు కాబట్టి ప్రతిదీ దేవుని చిత్తాన్ని అనుసరించాను నడుచుకుంటున్నాం కాబట్టి ఆయన ఎచ్చిపోకుండా ఉండడానికి ఒక శరీరంలో ఒక చిన్న ముళ్ళు అనేది దేవుడు పెట్టిండు అధికంగా పోకుండా మరి ఈ నిమిత్తము నలుగ అంటే నలుగ గుట్టుటకు సాతని యొక్క దూత ఉంచబడిను అంటే దేవుడు ఆ ముళ్ళు పెట్టినంటే ఉత్తగన పెట్టాలి కదా మళ్ళీ దుస్తుడు కూడా ఎంత ఎఫెక్ట్ చేసిండు పాలు ఆ దుష్టుడు ఉత్తగానే రాడు కదా ఆ యోగు గ్రంథంలో మనం చూసుకుంటే యోగు సెకండ్ చాప్టర్ లో సిక్స్త్ వచ్చిన ఆయన అంటారు కదా దేవుని దగ్గరికి వెళ్తాడు కదా దేవునితో మాట్లాడతాడు దుష్టుడు పోతాడు ఫస్ట్ దేవుని దగ్గర అడిగినాకనే దేవుడు ఆజ్నిస్తాడు సరే యోగుని నువ్వు ఏమన్నా చేసుకోగానే ప్రాణం మాత్రం తీయకనంటాడు కదా అందుకు యహు అతడు నీ వంశం ఉన్నాడు అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలివిచ్చుచున్నాను అని దేవుడు ఆ యోగు సెకండ్ సిక్స్త్ సిక్స్త్ వచ్చినాలో అంటే దేవుడు చూడండి దుష్టునికి చెప్పినడు నువ్వేమన్నా చేసుకో కానీ వాళ్ళ ప్రాణం తీయాల్సిన అవసరతలు నీకు లేవు నీకు అక్కడ వరకు లేదు నీకు అధికారము జస్ట్ నువ్వు వాళ్ళని శోధించవచ్చు అని దేవుడు ఒక చిన్న ఆ ఒక చిన్న ముళ్ళు లాగా పెట్టినమాట అదే రీతిగా చూసుకుంటే మన జీవితంలో కూడా ఆ ఎన్నో ముళ్ళులు మనకు ఉంటాయి ఎందుకంటే మనము ఎక్కువ హెచ్చించిపోకుండా ఉండడానికి దేవుడు మనకు ఒక ముళ్ళు పెట్టడం ఆ ముళ్ళు పెట్టినడంటే ఆయనకి మనము లోబడి జీవించడానికే కదా ఒకవేళ మనలో అది ఎక్కువైపోతే దేవునికి మనం దూరం అయిపోతేనేమో అందుకే దేవుడు ఆ విధంగా మనతో మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఒక దుష్టుడు అనేది కంపల్సరీ మన దగ్గర ఉంటాడు ఎందుకు ఉంటాడంటే మనం దేవుణ్ణి ప్రార్థనలు ఎక్కువ ఉంటాం కాబట్టి ప్రార్థనలో వాక్యంలో దేవుణ్ణిలో సాగుతూ పోతుంటే ఆ దుష్టునికి ఇష్టమా వీళ్ళు దేవుని చిన్న దగ్గరికి ఇంతమందిని రక్షణకి తీసుకెళ్తున్నారు అనేసి దానికే కూడా ఉంటది కదా ఒక రూపము సో అట్లనే దేవుడు దానికి ఆగ్నిచ్చింది కాబట్టి అదొక చిన్న ఒక ముళ్ళు ఒక సమస్య అనేది మనకు ఉంటుంది ఏదో బలహీనత అనేది మనలో ఉంటది ఆ బలహీనతలు ఉంటేనే కొన్ని కొన్ని బలహీనతలు మనము ఛేదించుకోలేకపోతుంటాము ఎందుకనంటే అది దేవుడు పెట్టిన ముళ్ళే కొన్ని బలహీనతలు వెళ్ళిపోతుంటాయి ప్రాధం చేయగానే ప్రాధ్యం చేస్తూ చేస్తుంటే వెళ్ళిపోతాయి కానీ కొన్ని ఎందుకంటే మనం అంటాం కదా ఆత్మ సిద్ధంగానే ఉంది కానీ శరీరం ఎంతో బలహీనత అని అంటాము ఎందుకు అని అంటే దేవుడు నలగ కొట్టడానికి ఒక సాతను ఒక దూత పెట్టినమాట కదా అందుకే మన తలంపుల ద్వారా మన ద్వారా ఆ మనము ఆ ఇదైపోతుంటాం పడిపోతుంటాము మెయిన్ గా ద్వారా అంటే మన ఆలోచనలకి ఆ దృష్టి ఏం చేస్తుంటే వీళ్ళు ఎట్లా పడిపోతారని ఫస్ట్ ఆలోచనల ద్వారానే కొట్టేశారు నా లైఫ్ లో అదే జరుగుతుంది నా నేను అడిగిన దేవునికి ప్రతి విషయంలో ఆయన నేను అడుగుతూనే ఉంటా దేవుడి నా తలెంపులకు కావలిగాయన్ అని ఎందుకనంటే ఆయనను ప్రేమించిన వారము ఆయన ఆజ్ఞలు గాయకొని నడుచుకోనని ఒక స్టెప్ ముందుకేసిన వారమే దుష్టుడు మనకి ఆటంక పరచడానికి సిద్ధంగా ఉన్నాడు అది దేవుడు జ్ఞాపకం చూసినాడు ఎందుకంటే ప్రతి వాటి విషయంలో దేవుడు మనకి ఎట్లా అధికారం ఇచ్చిందో దుష్టునికి కూడా మనం సత్తాయించడానికి టార్గెట్ పెట్టుకున్నాడు విలం పడేయడానికి వాడు ఎంత పడాలని చూసినా మనం పడిపోము ఎందుకంటే జీవం వల్ల దేవుడిని యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉండి నడిపిస్తున్నారు కాబట్టి మనం పడిపోము అందుకే ఆయన మనము ఆయనలో ఉండడానికి అధికమ అధికంగా ఆయన కంటే ఇంకెక్కువ పోవద్దు ఇంకా మనం ఎంత ఉండాలి అంతే ఉండాలా మించి మనం ఏది కూడా చేయలేము కదా ఆయన ఉంటేనే మనం అన్ని చేయగలుగుతామని ఈ వాక్యం కలిగిస్తుంది ఎందుకంటే సాతను యొక్క దూత దేవుడు పెట్టినంటే మనం అర్థం చేసుకోవాలి మన జీవితంలో ఎక్కడ మనం పడిపోతామా అని కదా మరి ఎందుకంటే మళ్ళా లాస్ట్ కూడా దేవుడు ఏం చేస్తాడంటే దుష్టునికి అంటాడు పావులు అంటాడు దేవుని దగ్గర మాట్లాడతాడు ఆ దేవుని కొరకు ఆ దేవునికి అడుగుతాడు దేవా మరి నా జీవితంలో ఏ బలహీనత ఉంది నా నుంచి తీసివై ప్రభావ అంటే అని చిన్న మాట దేవుడు నా కృప నీకుంటే చాలని కదా ఇక్కడే ఉంటే చూడండి అది నా యుద్ధ తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారుడు ప్రభు వేడి ఆయన త్రీ టైమ్స్ దేవుణ్ణి వేడుకున్నాడు ప్రభానకి బలహీనత ఉంది నా నుంచి తీసివేయి ఈ బలహీనత నుంచి నేను బయటికి రావాల ఆయన ఎంతో అడిగినడు అడిగితే దేవుడు ఒకటే మాట్లాడి అందుకు నా కృపణకు చాలు బలహీన బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమన్నట్లు ఆయన నాతో చెప్పాను చూడండి మనకున్న బలహీనతలో వాటి నుంచి విజయం పొందడానికి శరీరానికి ఆత్మకి ఎంతో యుద్ధం ఉంటది కదా ఆ యుద్ధంలో మనం విజయం పొందడానికి ఎంత ప్రయత్నిస్తామంటే అంత ప్రయత్నిస్తుంటామో కానీ ఆ టైంలో దేవుని యొక్క కృప మన పట్ల ఉంది కాబట్టి మనం యుద్ధంలో విజయం పొందుతున్నాము లేకపోతే మనం పొందటోళ్ళం కాదు ఆ యుద్ధ అంతలో విజయం మనం పొందుతున్నామంటే ఆయన కృప ఉంది మనలో బలహీనత ఉందని ఆయనకు తెలుసు ఆ బలహీనతల నుంచి మనం విజయం పొందడానికే ఆ సమస్యల మీద సమస్యలు అనేది మనకు వస్తున్నాయని అర్థమవుతుంది ఈ వాక్యం ద్వారా అందుకే ఆయన శక్తి అంట పరిపూర్ణమగున్నట్లు ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండటం నిమిత్తము ఆయన యొక్క శక్తి మనలో ఉన్నంత వరకు మనం విజయం పొందుతూనే ఉంటాం చివరి వరకు అంటారు కదా అంత వరకు సహించినబడిన రక్షింపబడరు సో అంత వరకు మనం సహించాలి అంత వరకు మనం జీవిస్తున్నాము మన కాలము ఉన్నంత వరకు మనకు దేవుడు ఎంతవరకు అయితే ఈ భూమి మీద మనకు ఇచ్చినో ఆ సమయం వరకు మనం జీవిస్తున్నాము ఆ సమయం వరకు మనం జీవిస్తున్నాం కేవలం ఆయన కృప ద్వారానే కదా మన కాలము క్లోజ్ అయిపోయి అనుకుంటాము దేవ ఇంకా ఎన్ని ఆత్మ ఆత్మను రక్షించాలి కానీ ఇంతవరకు ఏం చేయలేకపోతున్నాము ప్రతిదానికి సమయం పెట్టిందో ఆ సమయంలో ఆయన మనల్ని ఏ టైంకి నడిపించాలో టైంకి నడిపేశాడు ఎందుకంటే ఒకటేసారి మనం ఆత్మీయంగా బలపడలేము కదా ఒకటేసారి మనం స్టెప్ బై స్టెప్ లో ఉంటేనే ఆయనలో ఉంటాము కానీ ఒకటేసారి హైయెస్ట్ స్టెప్కి అయితే వెళ్ళలేం కదా అట్లనే దేవుడు సమస్యల మీద సమస్యలు మనకు ఉంటాయి వాటిలో మనం విజయం పొందడానికి దేవుడు మనకి ఆయన కృప చేత మనలను ఎందుకంటే మనకు చాలా బలహీనతలు ఉన్నాయి కదా ఈ లోకంలో ఇది ఒక ఎడారి ఎడారిలో మనం జీవిస్తున్నాం అనంటే ఆ కరెక్ట్ గా మనం ఆత్మీయంగా నడుచుకుంటున్నామా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకుంటున్నాం అని చూసుకుంటే అందులో కొంచెం కూడా ఉండలేము ఎందుకంటే ఆయన ఇచ్చిన మూడు ఆజ్ఞలు మనం పాటించలేకపోతున్నాము పూర్ణ ఆత్మతోటి పూర్ణ మనసుతోటి పూర్ణ శక్తితో ఆయన చాలా ఆరాధించాలి అంటే కూడా అయితే లేదు ఎందుకంటే మనం ప్రాథం చేసినప్పుడు కూడా తలంపులు ఎటువోతుంటాయి మన బలహీనతలు ఏదో ఒకటి అంటూ వస్తూనే కానీ వాటికి జయించడానికే ఆయన కృప మనకి ఇస్తా ఆయన కృప ద్వారా మనము అంటే మన బలహీనతలో ఉన్నప్పుడే మనకు శక్తి ఇస్తా అంటున్నాడు ద్వారా అనే పరిశుధాత్మ మనలో ఉన్నంత వరకు మనము ప్రతి విజయం పొందగలుగుతాము కదా ఆయన యోహన్ స్వార్తలు కూడా ఆ యోన్ చువాత ట్వెల్త్ చెప్తారు మనకు ట్వంటీ త్రీ లా అంటాడు ట్వంటీ త్రీ లా అందుకు వేసు వారితో ఇట్లా నేను మంచి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది దేవుణ్ణి మహిమ పాల్చడానికి ఒక గడియ అనేది వచ్చి కానీ ఈ వాక్యం చూసుకుంటే వేరేగా ఉంటది ఈ వాక్యానికి చూసుకుంటే ఈ వాక్యం ఎక్కడ అంటే దేవుడు గోపజనం మధ్యలో మాట్లాడుతున్నాడు ఎక్కడంటే ట్వంటీ ఫోర్త్ నుంచి గోధుమల గింజలు భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటరిగానే ఉండును అది చనిపోయిన ఎడల విస్తారంగా ఫలించును అంటే ఆ గోధుమ గింజ భూమిలో పడి అది చావాల్సిందే అది చావు అది చస్తేనే ఆ గింజ పగిలిన తర్వాతనే అందులో నుంచి చిగురు అనేది బయటకు వస్తుంది విస్తరిస్తుంది ఫలింపజేయబడుతుంది సో అలాగనే మనం దేవుణ్ణి ఆయన మంచి కుమారుడు పరిశుద్ధ్రుడు మన దగ్గర ఈ లోకానికి వచ్చినాడు ఆయన ఉత్తగన రాలే కదా పాపులను ఆయన రక్షించుకోవడానికి వచ్చినాడు శిల్వ మరణం ఆయన పొందడానికి వచ్చినాడు ఆయన శిల్వ మరణము ఉత్తగన రక్తము మనల్ని ఎంత ప్రేమిస్తానని కాల్చినడు రక్తము జీవం దేవుడు ఆయన ప్రేమ అంత పరిపూర్ణది అంత గొప్ప ప్రేమ ఆయనే ఒక్క బ్లడ్ డ్రాప్ కూడా వేస్ట్ కాకుండా మన కొరకు అంత రక్తం కాల్చడం సో అంత గొప్ప దేవుడు మన కొరకు వచ్చి ఈ గొప్ప ప్రతి వారిని ఆయన ప్రతి బిడ్డని రక్షించుకోవడానికి ప్రతి వారిని కాపాడుకోవడానికి ఆయన చేయమని మీద వచ్చిండు మళ్ళీ రాకడ కోసము ఎదురు చూడమని చెప్తున్నాడు కానీ ఆయన రాకడ కోసం ఎదురు చూసే తెలియదు కానీ కనుక్కొని జీవించడానికి ప్రయత్నిస్తుంటారు ఇది కూడా అంతే ఈ గోజుమ గింజలు అది భూమిలో పాడి దాది నలిగిపోయి దాని త్రొక్కి అన్ని చేస్తేనే వాటికి సమస్య వస్తే వాటికి ఆ సముద్రం లాంటి సమస్యలు అనేది వాళ్ళకు ఉంటేనే అప్పుడు వాళ్ళు దేవుళ్ళు తిరగబడతారు అప్పుడే కదా వాళ్ళు చేస్తారు అప్పుడు వాళ్ళు తెలియజేయబడతది అరే ఇంతకాలం ఈ లోకంలో నేను జీవించినా ఏం చేయలేకపోయినా కానీ ఒక తాకు అనేది దేవుడు ఇచ్చినప్పుడు ఒక శిక్ష దేవుడు పెట్టినప్పుడు ఆ శిక్షలో విజయం పొందుతారు చూడండి అప్పుడు వాళ్ళు ఫలి ఫలిస్తుంటారు చివరికి దేవుని నమ్ముకుంటారు వాళ్ళు చివరికి దేవుని వైపు వస్తుంటారు కదా అందుకే అని తన ప్రాణాన్ని ప్రేమించిన వాడు దాన్ని ఈ లోకము తన ప్రాణాన్ని ద్వేషించిన వాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకును వారిలో నిత్య జీవము చెప్పుచున్నాను చూడండి మనము లోకాన్ని ఎంతో ప్రేమిస్తుంటాం కలర్ఫుల్ వరల్డ్ అనేది చాలా మంది ప్రేమిస్తుంటారు ఆ చాలా అనుకుంటారు మళ్ళా లోకంలో ఉండాలని అనుకుంటారు రెండు దిక్కులు ఉంటారు కదా అటు ఇటు కొంచెం సత్యం కొంచెం అబద్ధము ఆ రెండిట్లా మధ్యలో కొట్టుమిలాడుతుంటారు ఎటు పరిగెత్తాల ఎటు అర్థం కాక ఇష్టం వాళ్ళు జీవిస్తుంటారు కాబట్టి అలాంటి వారికి ఆ ఎట్లంటే వాళ్ళ ప్రాణము ఉన్నంత వరకు ఏదైతే విలువైన వస్తువులే కానీ విలువైనది ఆ కుటుంబ విషయంలోనే బయట విషయంలోనే కానీ స్నేహితుల విషయంలోనే కానీ ఎవరి విషయంలోనే కానీ ఏదైతే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారో అది త్రోసేసుకొని దేవుని వైపు తిరిగి వస్తేనే వాళ్ళు కాపాడబడతారు ఎందుకంటే ప్రాణం ఎట్టంటట్టు పరిగెత్తుతుందని మనం విన్నాం వాక్యంలో విన్నాం అన్నల ద్వారా విన్నాము ఎంతో మంది సిస్టర్స్ బ్రదర్స్ చెప్పినారు కదా ప్రాణం ఎట్ అంటే అటు పరిగెత్తుతుంటది కాబట్టి ఆ ప్రాణానికి సరి అనే ప్లేస్ అనేది లేదు దానికి స్టెబిలిటీ ఇస్ నాట్ దేర్ సో స్టెబిలిటీకి రావడానికి మనము పొందుకోవాల్సింది పరిశుద్ధాత్మ ద్వారా అని ఆత్మ మనలో ఉన్న ఉన్నంత వరకు ప్రతిదీ సెల్ఫ్ కంట్రోల్ అనేది మనకు ఉంటది నేత్రాశ ఉండదు జీవోపడం ఉండదు చిరరాశ ఉండదు ఇవి మూడు మన నుంచి తొలగి ఇచ్చేస్తుంది ఎందుకంటే పరిశుద్ధాత్మ మనలో తన ప్రాణాన్ని ప్రేమించిన వాడు దానిని పోగొట్టుకున్నాడు ఎవరైతే ఇష్టపడి ఇంకా ఎక్కువ ఇది చేస్తుంటారో వాళ్ళు నలుగుతూనే ఉంటారు గాని పైకి రాలేరు వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు అది ధృణీకరించుకుంటారో ఏదైతే ఇష్టాన్ని వాళ్ళు తొలగించుకుంటారో దేవుని కంటే ఎక్కువ ఏ దానికైతే ప్రిఫరెన్స్ ఇస్తారో అవి తీసేసుకోవాలా ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికి అలా దాని తర్వాత కావాల్సిందంటే దేవుడు ఇస్తాడు ఫస్ట్ ప్రిఫరెన్స్ యూ హ్యావ్ టు గివ్ టు గాడ్ మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికి ఇస్తేనే ఆయన అప్పుడు మనల్ని కాపాడతాడు ఎందుకంటే ఆయన మన మనల్ని కూడా చూస్తాడు కదా దేవుడు ఆయన మనల్ని ఎంత ప్రేమించిన ఆయన రక్తం వరకు ప్రతి పాపాన్ని శాపాన్ని రోగంలో ప్రతి వ్యసనాలైన అన్నిటి పైన సిల్వ మరణ తన తండ్రి అంటాడు నాకు ఎంతో ఇష్టం ఆయన అని అంటాడు ఐశ్య గ్రంథంలో ఆ వచనాలు ఫిఫ్టీ త్రీలో అంటే ఆయన అంత ప్రేమించిన దేవుడు తన ప్రాణమే మన కొరకు పెట్టిన దేవుడు ఆ దేవుని కోసం ఏం చేయలేకపోతున్నామా అని అనిపిస్తుంటది అప్పుడప్పుడు నాకు ఎందుకంటే నేను అదే అనుకుంటా దేవా ఈ లోకం కోసం పరిగెత్తడం నాకు ఇష్టం లేదు నేను ఆత్మీయంగానే పరిగెత్తాలని ఆత్మీయంగా జీవించాలని మనం ప్రార్థన పెడుతుంటాము వాక్యం నడవడానికి ప్రయత్నిస్తుంటాము కానీ ఏదో బలహీనత వల్ల పడిపోతుంటాము కానీ దేవుడు అంటడు వచ్చేటప్పుడు ప్రార్థనలు ఉండమంటే ఈ నిత్య పొందాలి అనంటే మనకున్న ప్రతి ఇష్టాన్ని దూరం చేసుకోవాలా ఏదైతే మనకి ఎక్కువ ఇష్టం ఉందో ఏదైతే మనం ఎక్కువ అట్రాక్ట్ అవుతామో వాటిని అవాయిడ్ చేసుకోవాలి వాటిని అవాయిడ్ చేసుకుంటేనే కదా అప్పుడు దేవుని యొక్క రుచి మనం తెలియజేయబడుతుంది దేవుని ప్రేమిస్తుంటాము దేవుణ్ణో ఇంకా ఉండగలుగుతాము ప్రాధ్య జీవితంలో గడుపుతుంటాము వాక్యంలో గడుపుతుంటాము కదా ఎందుకంటే మన శరీరం బలహీనత ఆయన అంటడు అని జాన్ ట్వెల్త్ చాప్టర్ ట్వంటీ నుంచి చదువుకుంటూ వస్తుంటే ఆయన శిల్వ మరణం కోసము దానికోసము ఆ దేవుడు వెళ్ళి ప్రార్థన చేయడము ఇవన్నీ వాళ్ళతో డిస్కషన్ చేసేటప్పుడు దేవుడు ఒక మాట అంటాడు మా మార్క్ ఫోర్టీన్త్ థర్టీ ఎయిట్ వచ్చిన అంటారు మీరు శోధనలో ప్రవేశించకుండా వెలుకగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనత కదా అంటే చూడండి ఇక్కడ దేవుడు బలహీనత పౌలు విషయంలో అక్కడ చూసుకుంటే బలహీనత ఉంది కానీ అక్కడ నా కృపణ చాలన్నాడు మళ్ళీ ఇక్కడ దేవుడు మన కాలంకి వచ్చేసరికి మన దగ్గరకు వచ్చేసరికి కూడా దేవుడు అదే నా కృప నీకున్నంత వరకు నీకు ఏ బాధ గాదు ఏమీ కాదు అని దేవుడు అంటున్నాడు కానీ దానికంటే ముందు మనం ఏం చేయాలంటే శోధనలో ప్రవేశించకుండా వెలుకుగా ఉండి ప్రార్థించమంటున్నాడు మనకు శోధనలో వస్తున్నాయని దేవుడు మనకు ముందే బయలుపరుస్తుంటాడు కదా ఆయన అన్నాడు దాసులకే కానీ ప్రవర్తన కానీ ఏది బయలుపరుచుకున్నాయని చేయను అన్నాడు కదా ఆమోద గ్రంథంలో ఆ మళ్ళీ రెవల్యూషన్ లో దేవుడు చెప్తాడు కదా మరి దేవుడు ప్రతిదీ మనకు బయలుపరిచినాకనే ఏదైనా మనకు చూపిస్తున్నాడు మరి ఆయన బయలుపరిచినప్పుడు మనం సిద్ధంగా ఉండాలి యుద్ధంలో అని బయలుపరిచినాక కూడా ఇంకా తెలియకుండా కొట్టి ముట్లు ఆడుతూ ఉంటాము నా లైఫ్ లో అదే జరిగిందా అంటే నా అనుభవాలు నేను చెప్పుకుంటున్నాను దేవుడు ఇచ్చిన అనుభవాలు గ్రేట్నెస్ కోసం అయితే అసలే కాదు జీవితంలో ప్రతి వాళ్ళు ఎట్లా నడగబడతారో ఎట్లా దేవుణ్ణి ఎదిగింపబడతారో ఎట్లా దేవుణ్ణి హత్తుకుంటారో అది నేర్పిస్తున్నాడు దేవుడు అని ఇచ్చే ప్రతి ఎక్స్పీరియన్స్ వల్ల ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఎక్కాలంటే ఉత్తగానే రాదు అది అది దేవుళ్ళు నీలమైతే ఆయనలో ఆలు కొనుంటేనే ఇవన్నీ చూపించగలుగుతాడు దేవుడు అందుకే ఆయన అంటున్నాడు చూద్దను నేను నీకు చూపించినప్పుడు నువ్వు వెలుకుగా ఉండి నువ్వు ప్రార్థించాలా నన్ను కోరకు నువ్వు దేవుడు నేను నీకు మీద అధిక్రమించిన వెళ్ళి యుద్ధం చేయాలని చెప్తాడు దేవుడు అంటే ఆయన అధిక్రమించుడు అన్ని ఇచ్చినడు కానీ మెయిన్ గా విధేత చూపించలేకపోతున్నాము ఆయన చెప్తున్నాడు ఆయన చూపిస్తున్నది సరిగ్గా చూడలేకపోతున్నాము అందుకే ఆయన అంటున్నాడు మీరు శోధనలోకి ప్రవేశించకుండాన్నట్లు వెలుకగా ఉండి ప్రార్థించండి మనం ఎప్పుడైతే వెలుకగా ఉండి ప్రార్థిస్తామో అప్పుడు మన ఆత్మ సిద్ధంగానే ఉంటుంది మన శరీరం యుద్ధం చేస్తూనే ఉంటుంది ఆత్మ శరీరం ఎప్పటికీ అయితేనే ఉంటుంది మనం నిద్రపోయినా మిలకతో ఉన్నా ఎక్కడ పోయినా అది అది ఒకటి అలవాట్లేక బాడీకి ఆత్మకి కానీ మనము ఇంకా యుద్ధంలో విజయం పొందాలా ఇంకా మన బలహీనతలు పోవాలా ఇంక మనం ఆయన హత్తుకొని జీవించాలి నూరంతగా ఫలించాలా ఆయనలో ఉండాలి అనంటే బాగా మనము వేలుకోవగా ఉండి ప్రార్థించాలా నేను చెప్తున్నాను నా జీవితంలో సాక్ష్యము ఒకప్పుడు నేను దేవుని తిరిగినప్పుడు నేను చాలా ప్రార్థన చేసిన ఎప్పుడైతే నేను దేవుని తెలుసుకున్నానో ప్రార్థన ఆపేసిన మళ్ళా మొదటికి వచ్చిన మళ్ళా నేను దేవునికి ప్రార్థన చేసిన దేవా ఇక మీదట నేను జీవన ప్రోభాని దేవుని అడుగుతున్నా నా జీవితంలో నా సాక్ష్యాలు చాలు ఉన్నాయి అని నన్ను నడిపిస్తున్నాడు చేస్తున్నాడు దేవుణ్ణి కొంతవరకు సాగిన మళ్ళీ పోయినా మళ్ళా సాగిన ఎక్కుతున్న దిగుతున్నా ఎక్కుతున్న దిగుతున్నా ఇది ఏంది ప్రభాని ఒక రోజు నేను దేవుని అడుగుతున్నా చూపించే విధానము కదా ఆయన ప్రతిదీ చూపిస్తాడు ఎక్కడ మనం పడిపోతున్నామా ఎక్కడ మనం లేస్తున్నామా మన బలహీనత లేదు కూడా చూపిస్తుంటాడు నీ బలహీనత ఏది ఇది తొలగించుకునివు అని దేవుడు మనం చూపిస్తుంటాడు అట్లా నేను దేవుని అడిగినా ప్రతి విషయంలో ఆయన బయలుపరుస్తాడు ముందుకు నడిపిస్తుంటాడు ఎన్నో సాక్షలు దేవుడు మనకి ఇచ్చాడు మన లైఫ్ లో ఈ సాక్షులు ఎందుకు ఇచ్చాడు అన్యులకు చువాత ప్రకటన చేసినప్పుడు ఈ సాక్ష్యం వాళ్ళకు వాడబడతాయి విశ్వాసంలో వాళ్ళు సాక్ష్యం ద్వారానే వస్తారు కదా అంటే ఆ సాక్ష్యంలో దేవుడు ఉన్నాడు మన ఆ దేవుడు ఇంత గొప్ప సాక్ష్యం మనకి ఇచ్చినాడు అంటే ఉత్తగానే ఆ సాక్ష్యం ఒకడికి వాడబడడానికి ఒకరికి విశ్వాసం రావడానికి దేవుడు సాక్ష్యం ఇచ్చినాడు అందుకే ఆయన ఆత్మనికి సిద్ధంగా ఉంది శరీరం చాలా బలహీనత ఉంది నువ్వు దాన్ని అవాయిడ్ చేసుకో వాటి నుంచి నువ్వు విడుదల పొందు నేను మీకు సాయం చేస్తే నా కృప నీకుంటుంది అని దేవుడు అంటున్నాడు మరి ఆయన సాయం చేసే దేవుడు మన జీవితం అంతా దేవుల్లో నిలబడాలా అంతవరకు సహించాలా అనేకల కోసం మనం బా బాగా భారంగా మనం మేలుకువగా ఉండాలా చూడండి సమయం అయితే కొన్ని చాలా తక్కువ ఉంది అందుకు ఆయన యోహన్ సువాత ట్వెల్త్ చాప్టర్ థర్టీ అంటాడు అందుకు ఏసు ఇంకా కొంతకాలమే వెలుగు మీ మధ్య ఉండును అంటే ఆ సమయంలో చూసుకుంటే ఆ దేవుడు ఉన్న టైంలో చూసుకుంటే సుషుల మధ్యలో దేవుడు వాళ్ళకు సువాత ప్రకటన చేసేటప్పుడు దేవుడు వాళ్ళకు అంటడు ఏసు అందుకు కొంతకాలము అంటే ఇంకా కొంతకాలము కొంచెమే సమయం ఉంది మీకు ఈ వెలుగు మీ మధ్య ఉండడానికి అంటే దేవుడు వాళ్ళ పక్షంగా ఉన్నాడు దేవుడు వాళ్ళ మధ్యలో ఉన్నాడు కాబట్టి ఆ వెలుగు ఆయన ఉన్నంత వరకు కానీ దేవుడు అంటున్నాడు ఎప్పుడు ఆయన దేవుడు ఎప్పుడైతే తెల్వ మరణం పొంది తిరిగి పై పొరలోక రాజ్యానికి వెళ్ళేదాకా అంతవరకు సమయం ఉందని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ అందుకు ఏసో ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును చీకటి మిమ్మల్ని కమ్ముకోకుండునట్లు మీకు వెలుగు ఉండదని నడువుడి చూడండి దేవుడు మనలో ఉన్నంత వరకు మన ప్రతి విషయంలో మనకు కాపాడుకుంటూ చేసుకుంటూ వస్తున్నాడు దేవుడు మనం కాపాడుతున్నాడు కదా చేస్తున్నాడు కదా అనేసి తప్పటికి అడుగులు వేస్తామా అట్లా అయినా దేవుడు క్షమించే దేవుడు క్షమించినడు కనీకరించినడు అనే చేశాడు ఇక మీదట రియలైజ్ అయినాక మళ్ళా తప్పు రిపీట్ కావద్దని ఈ వాక్యం హెచ్చరిస్తుంది కదా చీకటి మిమ్మల్ని కమ్ముకున్నట్లు మీరు మెలుగు ఉండగానే నడుచుకున్నది ఆ వెలుగు ఉన్నప్పుడే మనం నడుచుకోవాలా ఆయన ఈ ప్రేమ మనలో ఉన్నప్పుడే మనం నడుచుకోవాలా ఆయన ప్రేమను పోగొట్టుకోకుండా చివరి వరకు నిలబెట్టుకోవాలి ఆయన విశ్వాసంలో అనేది మనము అంచలంచే ఎదగాలి అనంటే ఆయన ప్రేమ ఆయన కృప ఆయన కనికరము ఇవన్నీ మనం పొందుకోవాల్సిందే కదా ఈ చివ్వ దినంలా అందరికీ అయిపోతుంది ప్రతి వాళ్ళు కానీ ఆయన చాలా దుఃఖపడుతున్నారు దేవుడు అలాంటి వారి కోసము దేవుడు మనకు ఒక సమయం వారి కోసం ప్రార్థించడానికి కదా చాలా మందికి సత్యం తెలియక అటు కొట్టుకుంటున్నారు కానీ దేవుడు మనకు సత్యం ప్రకటింప చేసినాక ధైర్యంగా ఎక్కడ సువాత ప్రకటన చేయలేకపోతున్నాను అని బాధపడుతున్నాను నేను నా విషయంలో నేను అదే అనుకుంటున్నా ఇక్కడి మీదట నేను నేను తీర్మానం చేసుకున్నాను అట్లా నేను దేవుని అడుక్కొని ముందుకు అందుకే ఆయన అంటుకున్నాడు ఆయన వెలుగు ఉన్నప్పుడే ప్రతిదీ మరి ఆయన వెలుగులో ఉన్నప్పుడు మనం నడుచుకోవాలా ఎందుకంటే చీకటి చాలా డేంజరస్ కదా బాధలు వేదనలు దుఃఖము వెంటాడుతూ ఉంటాయి కుటుంబ పరంగా కానీ స్నేహితులు ఎక్కడ కాలేజెస్ స్టూడెంట్స్ ఎక్కడ చూడే లోకమంత గలిబిలి ఉంది అపవిత్రత అన్యాయం వీటన్నింటినీ నిలగబడుతున్నారు ప్రతి మనుషులు ఎటు కాకుండా ఉండిపోయినారు అలాంటి వారి కోసము వాళ్ళు చీకటిలో ఉన్నారు దేవుడు మనకు చెప్తున్నారు కొంతకాలమే ఉంది కదా ఇప్పుడు దేవుండ్రి అక్కడ కూడా రావడానికి ఎంతో సమయం లేదు ఆయన రాకడ త్వరలో ఉందని మనం ఎట్లా మనం నోటి నుంచి అంటున్నాము కదా చాలా మంది అంటారు దేవుడు అక్కడ త్వరలో ఉంది త్వరలో ఉంది అంటున్నాము ఈ నోటి నుంచి ప్రతి మాట నెరవేర్చబడుతుంది ఎందుకంటే ఆయన మన నోటికి అంత పవర్ ఇచ్చినాడు దేవుడు మన కళ్ళ ద్వారా మన చేతుల ద్వారా మన నోటి ద్వారా ప్రతి ఆవుల ద్వారా ఇచ్చే ఆ పవర్స్ అలాంటివి ఆయన అధికారం ఇచ్చిన వాటి మీద యుద్ధం పొందడానికి అందుకే ఈ నోటి నుంచి మన మంటనం రాకడ త్వరలో ఉందని చాలా త్వరలో ఉందనే మన మంటనము ఈ కొంతకాలమే సమయం ఇచ్చిన దేవుడు ఈ కొంతకాలంలో ఆ వెలుగు ఉన్నంత వరకు మనం కంప్లీట్ గా నేస్తారు మనము టోటల్ ఎవ్రీథింగ్ కంప్లీట్ గా వెలుగుగా మారిపోవాలి మనము టోటల్ గా కంప్లీట్ గా ఆత్మీయంగా మనం మొత్తం కంప్లీట్ గా మార్చుకోవాలా ఇంకా మనలో ఇంత చీకటి ఉండకూడదు ఇంకా మొత్తం ఆయనలో ఉండేటట్లు ఆయనలో నడుచుకునేటట్లు ఆయన ఆజ్ఞ అనుసరించి నడుచుకునేలాగా మనం ముందుకు వెళ్ళాలా అందుకే ఆయన ఏంటో చీకటి నడుచుకునేవాడు తను ఎక్కడికి పోవనో ఎడగడు కదా గుడ్డి వరకు తోవా ఎక్కడుందో వాళ్ళు తెలియదు వాళ్ళు ఏం పడిపోయినా మనమే గుంతలు పడతాము కదా ఎందుకంటే గుడ్డి గుడి వాళ్ళు తోవ చూపిస్తే గుంతనే పడతారని ఈ వాక్యం అంతకుముందు కూడా మనం ఒకసారి చూసుకున్నాం దేవుడు కూడా ఇక్కడ చెప్తున్నారు ఆయన మన మధ్యలో ఉన్నప్పుడు ఆయన మన మధ్యలో సంచరించినప్పుడు ఆయన మధ్యలో మన మధ్యలో ఉన్నప్పుడు ఆయనని ఇంకా మనం అత్తుకోవాలా ఇంకా ఆయనలో మనం నీలం కదా ఆయన ఇచ్చే ప్రతిదీ విలువైనది మనం దాచిపెట్టుకోవాలా ఎందుకంటే అనేకులకు పంచడానికి ఆయన ఎందుకు ఇస్తున్నాడు మనకి విలువైన వస్తువులు ఆయన విలువైన ఆయన గిఫ్ట్స్ ఎందుకు ఇస్తున్నాడంటే మన నుంచి ఒకరికి వెళ్ళడానికే ఆయన వెలుగుని ఒకరికి చూపించడానికే కదా ఆయన ఇచ్చే వెలుగు అనేకులకు పంచిపెట్టడానికే అవన్నీ మనకి ఇస్తున్నాడు ఆయన గిఫ్ట్స్ అడిగినా అడగకపోయినా ఆయన ముందే ఇస్తున్నాడు ఎందుకనంటే శైవ జీవితము వర్దింప అభివృద్ధి పొందడానికి పలలు అధికముగా కావడానికి మంచి దాచులు మంచి దాసులు పేరు పొందడానికి ఆయన ఇవన్నీ ఇస్తున్నాడు మనకి అందుకే ఆయన ఇచ్చే వెలుగులో ప్రతిదీ మనం పొందుకుంటున్నాము ఆ పొందుకుంది ప్రతిదీ అనేకులకి మనం పంచిపెట్టడానికి ఆయన ఇస్తుంది కదా ఆయన మీరు వెలుగు సంబంధులు మీరు వెలుగుగానే ఉండినందున విశ్వసించిన వారు అంటే మనము ఆయనే వెలుగులో ఎదిగిన వారము అంటే వెలుగు సంబంధం కలిగి నడుచుకున్న మనకు సమస్య వస్తుంది బలహీనతలు వస్తున్నాయి మనకి జీవితం అనేది ఈ విధంగా యాక్చువల్లీ మన జీవితము దేవుణ్ణి ఆత్మీయంగా ఇట్లా పోవాల్సింది దారి ఇంకొక వైపు మొదలుతుంది అట్లా అనిపించినప్పుడు మనం ఒకటే విశ్వాసం గుర్తు దేవుడు నాకు వాగ్దానం చేస్తున్నాడు ఆయన నాకు మోసం చేయను దేవుడు సరైన మార్గంలో నడిపిస్తానని దేవుడు చెప్పినాడు మరి అంత దేవుడు అంత దేవుడు మనకు వాగ్దానం చేసిన నేను ఎందుకు తోత నా వే ఎందుకు కట్టు మాలది అని ఇలాంటి ఆలోచనలు మనకు వస్తాయి ఎందుకంటే దేవుడు మన పక్షంగా ఉండి మనతో ఉండి మన వెలుగు సంబంధం కలిగిన వారేం కాబట్టే మనం ఎక్కడ మోసపోకుండా ఎక్కడ పడిపోకుండా జాగ్రత్తగా ఉండడానికి ఆయన మనం నడిపించిన దేవుడు కాబట్టి విశ్వాసంలో ఇంకా ఎక్కువ ఎదిగింపడడానికే ఇలాంటి సమస్యలు వస్తాయి ప్రతి సమస్యలో విజయం పొందడానికి ఆయన ఇస్తుంటాడు మనకి అందుకే విశ్వాసంలో ముత్తగానే ఎవరు ఎదుగుతారు చెప్పండి విశ్వాసంలో ఎవరు స్థిరంగా ఉండగలుగుతున్నారు ఈ చివ డేసెస్లలో విశ్వాసం ఉన్నాం కదా అని అనుకుంటున్నాం కానీ ఒక సమస్య మన మీదకి వచ్చేసరికి అసలు నేను విశ్వాసంలో ఉంటున్నానా అని క్వశ్చన్ ఒకటి వస్తుంటది మనకి నా లైఫ్ లో అయితే జరుగుతున్నాయి నేను దేవుని అడిగిన ప్రతిసారి అని చూపించే ప్రతి విధానము నాకు అర్థం అవుతుంది ఎందుకంటే దేవుడు చూపిస్తున్నాడు ప్రతి విషయంలో ఎట్లా నడుచుకుంటున్నాము ఎట్లా ఉంటున్నాము ఎక్కడ పడిపోతున్నామా ఎక్కడ లేస్తున్నామా ఇక్కడ నీ బలహీనత ఉందా అని ఎప్పుడైనా సన్నిధిలో మనం కేటాయిస్తున్నాము అని ఆయన చూపిస్తుండ్రు మనము వెలుగు సంబంధం కలిగిన వాళ్ళము మాకు విశ్వాసం కలిగి ఉండాలి ఒక చిన్న సమస్య వస్తుంటేనే అయ్యో ప్రభా ఇదే ఎలా తట్టుకోగలుగుతామా అని అనిపిస్తుంటది నేను నా విషయంలో నా సాక్ష్యంలో నేను చూసుకుంటే నేను అనుకుంటా దేవున్ని నువ్వు ఇచ్చే ప్రతి సమస్య విజయం పొందుతా ప్రభా నేను నిలబడతానంటా కానీ ఆయన ఏదైనా సమస్య నా ముందుకు వచ్చిందంటే అది గెలవడానికే మళ్ళా నేను దేవుని దగ్గరికే పోతా దేవా ఈ సమస్య నా వల్ల అయితే నీవు నాకు సాయం చే అని ఎందుకంటే నా విశ్వాసాన్ని నేను పరీక్షించుకోలేకపోతున్నా ఆయన రోమాలో కూడా రోమా గుర్తు చాపర్లు అంటాడు ఆయన పరీక్ష వేత్త విజయం ఇస్తాడు మళ్ళా పరీక్ష ఓర్పు ఓర్పు పరీక్ష నిరీక్షణ ఇవన్నీ అని ఇస్తున్నాడు కానీ మళ్ళా తిరిగి దేవుణ్ణి అడుగుతున్నా దేవా ఇది నా వల్ల అయితే నాకు కావాలా ఇంకా నేను పొందుకోవాలా నేను ఇంకా నలగబడాల నేను ఇంకా విజయం పొందాల ఇట్లయితే కాదు ప్రభా ఎందుకనంటే నా శరీరండిన ప్రతి బలహీనత వెళ్ళిపోవాలి ప్రభా మొత్తము ఆయనని అంటుకొని మనం జీవించాలి అంటే శరీర బలహీనతలు ఆయనని అంటుకొని అంటుకొని ఇస్తాయా చెప్పండి మన ఆత్మనేమో ఆయనని అత్తుకోవాలా ఆయనలో ఉండాలా ఆయనలో ఫలించాలా ఆయనలో వెళ్లాలా వెలిగింపబడాలా అన్నిటిని వెలిగించాలని మన హృదయంలో మన ఆత్మ అలా అది యుద్ధం చేస్తుంటది పోవ్వాలా పోవ్వాలా పోవ్వాలా దేవుని చోత ప్రకటన నుంచి అలా విజయం పొందాలి ఎవరైనా కొట్టని ఎవరైనా తిట్టని ఏమైనా చేసుకొని నేనైతే విజయం పొందే చూస్తానా మన పౌరుషం అట్లా వస్తుంటది ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ ఆయన దహించొద్ని కాబట్టి అని మనలో ఉండి విధంగా మాట్లాడుతుంటారు పోవడానికి అని ప్రసిద్ధంగా మన శరీరం ఏం చేస్తుంది ఏం పోతావు వాళ్ళు తిరుగుతారు ఏం పోతావు అని అట్లా సిగ్గు అవి ఏదో ఒకటి పడుతుంటది అవన్నీ ఛేదించేదించుకొని పోదాము గొన పట్టు ధరించుకుని ఆయన సన్నిధిలో మనం ప్రకటింపచేయాలి అని ముందుకు వెళ్ళడానికి సిద్ధం అవుతుంటాము ఏదో ఒక విధంగా పడిపోతుంటాము అంటే మన బలహీనత అది కానీ ఆయన ఏమంటున్నావు మీరు వెలుగు సంబంధులు మనం వెలుగు సంబంధం అయితే నిజంగా దేవుని పట్టుకొని ఉన్నాము దేవుని అంతరించి మనం నడుస్తున్నాము ఆయన పాలుష్యం దేవుడు జీవం దేవుడు కాబట్టి మరి ఆయన మనల్ని ఎంతవరకు నడిపిస్తు అంతవరకు ఆయన సహించిన వరం కాబట్టి మరి ఆయన మనల్ని మన ప్రతి పాపనే ఆయన ఎంతగానో సహించినాడు మనం ఆయన కోసం ఏం చేయలేకపోతున్నామా అని అనిపించింది నాకు నా విషయంలో అయితే నేను అదే అనుకుంటున్నా నేను ఇంతవరకు నీ కొరకు నేనేం చేయలేను ప్రభా ఇక మీదటైనా నేను చేయడానికి ముందుకు వెళ్తానని నేను అనుకుంటున్నా ప్రతి విషయంలో అనుకుంటున్నా కానీ ఏదో ఒక బలహీనత వల్లనే అంటే దేవునికి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు నువ్వు బలహీనతగా ఎందుకు అనుకుంటున్నావు నేను సహాయపడుతున్నాను కదా నా కృప నీకుంది కదా నువ్వు ముందుకు వెళ్ళు నేను సాయం చేస్తా అని ఆయన నాకు ఇచ్చే ప్రతి మాటల జీవం ఉంది ఆయన ఇచ్చే ప్రతి మాటలలా ఎంత పౌరుషము ఎంత ప్రేమ ఎంత విధేయత దేవుడు చూపిస్తున్నాడు ఇంత పాపులం ఉండగా కూడా ఆయన ప్రేమ అంత గొప్పదని చూపిస్తున్నాడు అంత గొప్ప దేవుణ్ణి అంత ప్రేమించే దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోతున్నది అని నాకు కానీ ఆయన చెప్తున్నాడు నీ బలహీనతల నువ్వు మెలకువగా ఉంటే నువ్వు ప్రార్థించు ఎందుకు నువ్వు విజయం పొందలేవు అని ఆయన మాట్లాడే దేవుడు కదా ఆయన మాట్లాడతాడు నా సమస్య ఇది ఉంది ప్రభా నాకు విజయం ఇవ్వండి అని నేను దేవుని అడుగుతున్నా అని చూపిస్తున్నాడు ప్రతి విషయం నుండి చూపిస్తున్నాడు ఎట్లా విజయం పొందాలని కూడా చూపిస్తున్నాడు మరి ఆ విద్యని పట్టుకుని నడవాలి అందుకే విశ్వాసంలో స్థిరంగా ఉండాలా నీకు రాక వరకు నేను రక్షణ పోగొట్టుకోదు ప్రభ చివరి వరకు నేను ఆయన ఇచ్చే రక్షణలో ఉండాలా ఆ రక్షణ నేను పోగొట్టుకోదు అని నేను ఆయన ఎప్పటి నుంచో వేడుకుంటున్నాను నా విషయంలో కాదు అందరి విషయంలో నేను ఇదే ప్రార్థన చేస్తా ఎవరు కూడా నిశించిపోదు ప్రభా ప్రతి ఆత్మ కాపాడబడలా ప్రతి ఆత్మని నువ్వు ప్రతి ఆత్మను నువ్వు రక్షించు ప్రతి వారి చుట్టూ నీ అగ్ని కవచం వెయ్యి ప్రభా రక్షణ కవచం వెయ్యి ప్రభా అని ప్రార్థన చేస్తా ఎందుకనంటే ఉత్తరాన్ని సేవకులు అంత దూరం దూరం సేవలు చేస్తున్నారంటే వాళ్ళు ఉత్తరాన్ని చేస్తలేరు దేవుని యొక్క ప్రేమ పొందుకున్నారు కాబట్టి ఆయన రుచి చూశారు కాబట్టి ఎంతో దూరం దేవుని యొక్క సేవ చేస్తున్నారు మనం వాళ్ళ కోసం ప్రార్థించడానికి ఉండాలి కదా అట్లా దేవుడు ఏదో ఒక పని అనేది మనకి ఇచ్చినడు ఆయన సేవలోనే ప్రార్థన విషయంలోనే కానీ సేవ విషయంలోనే కానీ ఎరుగు పొరుగు వరకు సాయం విషయంలోనే కానీ ప్రతి విషయంలో ఆయన గుణగణాలే దేవుని యొక్క గుణగణాలు ఉన్నాయి కాబట్టి అక్కడ నడిపిస్తున్నాడు ఆయన అందుకే ఆయన అంటుడు ఈ మీరు సరిదిద్దుకోండి వెలుగున్నప్పుడే మీరు చూసుకోండి ఆయన వెలుగు మనలో ఉన్నంత వరకు మన మన మందలు తిరిగేంత వరకు మన జాగ్రత్త పట్టుకోవాలి మనం రాక ఆయన ఇచ్చే ప్రతి వర్డ్ అని రాకడ కోసము ప్రతిదీ మనకి అనుకొని జీవించాలంటే ఉత్తమనే కాదు తీర్మానం తీర్మానం చేసుకుంటున్నాం ప్రభావ దీవరాత్రిలో ఉండాలని నీ సన్నిధిలో మేము ప్రార్థించాలని సన్నిధిలో ఉండాలి అని కానీ అది అక్కడే ఆగిపోతుంది నేను అట్లా కావద్దు ప్రభ ఇక్క మీద ఉంటాను అని ఇట్లా తీర్మానం చేసుకొని ముందుకు వెళ్తున్నాము ఏదో ఒక ఇది అయిపోతున్నాం అట్లా కావద్దు ప్రభ నేను ఇక్క మీదట అట్లా ముందు కనుక్కొని వెళ్ళిపోతాం అంటే మన విశ్వాసంలో ఎట్లా పడిపోతాము ఎట్లా లేస్తున్నామో తెలుస్తుంది చూడండి ఈ వాక్యంలోనే కదా వెలుగు సంబంధాలు అయితే మీరు వెలుగుండగానే వెలుగున్నందు విశ్వసించడం ప్రతిదీ మనం దేవుని నమ్ముతున్నాము ఆయన మన పట్ల ఉండడు మన ప్రతి ప్రాంతాన్ని వింటున్నాడు ప్రతి దానికి ఆయన సమాధానం ఇస్తున్నాడు దర్శనం ద్వారా మాట్లాడుతున్నాడు అనే ప్రవచనం ద్వారా మాట్లాడుతున్నాడు ప్రతి విషయంలో మాట్లాడే దేవుడు మరి అంత ఆయన మాట్లాడిన దేవుడు మరి విశ్వాసంలో మనం ఎంత వరకు ఉన్నామో మరి మన విశ్వాసం మనం పరీక్షించుకోవాలా మన విశ్వాసం మనం చూసుకోవాలా నేను అదే చూసుకుంటుంది ఎందుకంటే గోధుమ గింజ ఉత్తగానే చావదు అది అది పడాల్సిందే దానికి కొన్ని రోజులు అయినాక అనేది ఉంటుంది కదా అది పగులుతేనే కదా అప్పుడు అది విస్తారంగా పండుతుంది ఏదైనా అంతే అది ఉత్తగానే అది కాదు అది పగిలాల్సిందే దాంట్లో నుంచి విత్తనం బయటికి రావాల్సిందే ములిక రావాల్సిందే అప్పుడు అది స్ట్రాంగ్ గా పెరగడము రూడ్స్కోవడము అంద తీయడం జరుగుతుంది మన జీవితం కూడా అట్లనే ఉండాలని ఈ వాక్యం ద్వారా దేవుడు చూపిస్తున్నాడు అందుకే ఈ వాక్యం ధ్యానించినప్పుడు ఆయన అంటున్నాడు నువ్వు బలహీనతగా ఎందుకున్నావు అని అనుకుంటున్నావు బలహీనతగా నీవు ఉన్నావని ఎక్క అనుకుంటున్నావు అని దేవుడు వేసే క్వశ్చన్స్ మనం అనుకుంటాం దేవుని బలహీనతలు ఉన్నా నాకు సాయం చేయడం ఆయన అంటున్నావు నీ ఆత్మ సిద్ధంగా ఉంది నువ్వు ఎందుకు బలహీనతగా ఉన్నావు నేను నా కృప నీకు ఇచ్చాను కదా నువ్వు ముందుకు వెళ్ళు అని ఆయన ఇచ్చే మాట ఇదే ఎందుకంటే ఆయన ఒక్కటే చెప్తుండ్రు శోధనలు వస్తున్నాయని నేను చూపిస్తున్నా చూపించినప్పుడు నువ్వు ప్రార్థించాలి కదా మరి ఆత్మ సిద్ధంగానే ఉంది మరి నువ్వు ఎందుకు ప్రార్థన చేయట్లేదు ఇలాంటి క్వశ్చన్స్ దేవుడు వేస్తుంటాడు ఎందుకంటే ఆయనే మనతో ఫ్రెండ్లీగా మాట్లాడే దేవుడు ఆయనే ఒక బిడ్డలాగా ఒక తండ్రి లాగా ప్రతిదీ మనతో మాట్లాడే దేవుడు కాబట్టి అని ఏ విధంగానైనా మనతో మాట్లాడతాడు యాజ్ ఎ ఫ్రెండ్లీగా యాజ్ ఏ ఫాదర్ గా కదా ఆయన మాట్లాడతాడు అందుకే ఆయన చెప్తున్నాడు నేను నీకు వస్తానని చూపించడం ముందే నువ్వు ప్రార్థించలేవు ప్రార్థించమని చెప్పినాను కదా అని దేవుడు అడుగుతాడు మనకి కదా అందుకే ఆయన అంటున్నాడు మీరు ఎందుకంటే మనము దేవుడు ఒక మానవులాగా ఒక మంచు ఈ లోకం మీదకి వచ్చినాడు అంటే ఆయన అన్ని అనుభవం చేసినాడు అని ప్రతిదీ అనుభవపూర్వకంగా కూడా ఆయన పొందుకున్నాడు దేవుడు ఆయన లెక్కకి చూసుకుంటానేమో గొప్ప దేవుడు ఆయనంత గొప్ప దేవుడు అని తెలుస్తుంది ఇంకోటి ఏంటంటే యాజ్ ఎ కామన్ పర్సన్ గా ఈ వరల్డ్ వచ్చి ఒక సాధారణమైన మనిషిలాగా ప్రతిదీ మనిషి ఎట్లా జీవిస్తున్నాడో అవన్నీ ఆయన అంటే అనుభవాలు అన్నిట్లో చూపిస్తుండడు ఒక మనిషి కూడా చేయగలుగుతాడు ఒక మనిషికి కూడా నేను అన్నిటి మీద అధికారం ఇచ్చిన మీరు చేయగలుగుతాడు ఎందుకు చేయలేరు అని దేవుడు ఇట్లా చెప్తున్నాడు అందుకే ఆయన మంచి రూపంగా ఇక్కడ ఈ వరల్డ్ లాకి వచ్చినాడంటే ఉత్తమనే రాలే ఆయన ప్రతిదీ అనుభవించే రుచి చూసే అన్ని చేసే మనకి ఇచ్చిపోయినడు ఆయన అనుభవం లేనిది ఏం చేయలేక అనుభవం లేకుండా ఏం చేయలే దేవుడు ప్రతిదీ ఆయన అనుభవించే ఆయనే ఎట్లా అయితే వెళ్ళినాడో అట్లా మనకు కూడా నేర్పించినాడు కదా శిష్యులు కూడా అట్లనే నేర్చుకున్నారు కదా డిసైపుల్స్ అందరూ ఆయన నేర్పించిన దేవుడు అట్లా సో ఈ రోజు కూడా మనం దేవుని యొక్క వాక్యం నేర్చుకుంటున్నామంటే ఆయన అదే మాట్లాడుతున్నాడు పావులు ఆ దేవుళ్ళు ఉన్నాడంటే ఆయనకు ముళ్ళు ఎందుకు పెట్టును ఆ సైతం దూత ఎందుకు అక్కడ దేవుడు అడ్డగిచ్చిన అంటే ఇచ్చిపోకుండా కదా మనలో గర్వం అనేది పెరుగుతుంటది ఆ గర్వం అనేది రావద్దనేస్తే దేవుడు ఒక ముళ్ళు పెడతాడు ఆ ముళ్ళు ఎప్పటికీ ఉంటేనే మనం విజయం పొందగలుగుతాము కొన్ని కొన్నిసార్లు ఆ ముళ్ళు తీసేస్తే ఆ మళ్ళా మొదటికి వస్తుంటాము కాబట్టి అట్లా జరగద్దు దేవుడు ఒక చిన్న ముళ్ళు పెడతాడు ఆ సమస్యలో విజయం పొందడానికి కదా పరీక్ష నిరీక్షణ తర్వాత ఓర్పు సహనము ఇవన్నీ వీటిలోనే వస్తాయి కదా యోబు విషయంలో కూడా చూసుకుంటే ఆ దేవుడు ప్రాణం మాత్రం తీయదంటాడు కానీ యోబుకు ప్రతి సమస్య వచ్చింది ఆయన ఎట్లా ఆయనకి ఎంత ఓపిక ఇచ్చినాడో దేవుడు అంటే ఆయన ఓపికలో దేవుని యొక్క ప్రేమ కనిపిస్తుంది యోబు సాధారణమైన మనిషే కదా మరి ఆయన కోపం రావచ్చు కదా ఆయనే కూడా అనుకోవచ్చు కదా దేవుని తిట్టుకోవచ్చు కదా అట్ల అనుకోవచ్చు కదా ఆయన కూడా మనలాగానే కదా జీవించినాడు యోబు కూడా కానీ ఆయన దేవుని తెలుసుకున్నాడు ఆయన దేవుని యొక్క ఆ ప్రతిదీ ఆయన ద్వారానే కానీ మాట్లాడడం ద్వారానే కానీ ఎట్లున్నట్లు దేవుని తెలుసుకున్నాడు యోబు తెలుసుకున్నాక దేవుని వెంబడించినాడు మరి ఆయన ప్రతి సమస్య ఏది ఇచ్చిన దాంట్లో విజయం పొందినడు యోబు ఉత్తగానే విజయం పొందలే ఎందుకంటే కదా ఆయన మెయిన్ గా ఆ యోబు గ్రంథం అంతవనం చదివినా ఏది చేసినా మెయిన్ గా ఏం తెలుస్తుంది యోబులో దేవుని యొక్క ప్రేమ చూపిస్తున్నాడు ఎందుకు చూపిస్తుంటే ఆయనే అంత నలగబడడు ఆయన శరీరం అంతా తోటి పుండ్లతోటి తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది ఆయన అదంతా జయించిన అంటే అసలు ఎవరన్నా ఉంటారా ఎవరైనా అనుకుంటారా అబ్బా ఇంత సమస్య వచ్చిందని ఉల్టా తిట్టేవాళ్ళే ఈ కాలంలో అయితే ఆ కాలంలో అయితే ఎవ్వట్లు చేయలే ఆయనకు ఏది ఉన్నా గుర్దురు అన్ని చేసినాడు అంత బాధపడాడు కానీ ఏదిసినాడు వాళ్ళ భార్య వచ్చి సనిగినా గుణిగినా ఆయన దేవుడి నుంచి నువ్వు బ్లెస్సింగ్స్ మాత్రం పొందుకుంటావా మరి ఆయన నుంచి నువ్వు ఇవి పొందుకోవా అన్నట్లు ఆయన మాట్లాడినను ఆయన ఎంత ఓపిక చూడండి దేవుని ఇచ్చిన ఓపిక అది ఆ ఓపిక ఆ సహనము దీర్ఘశాంతము ఇవన్నీ ఆ యోబులో ఉన్నాయంటే ఇంతగానే లేదు దేవుని యొక్క ఆత్మానలో ఉండి అంతగానం నడిపించింది అందుకే కదా ఆయన అంత ప్రేమ చూపించిన యోబు మరి తిరిగి డబుల్ గా చెందుకున్నాడంటే ఎంత ప్రేమ దేవుని యొక్క ప్రేమా కనిపిస్తుంది సాధారణంగా యోబు గ్రంథం చదువుతుంటే ఆ క్వశ్చన్స్ ఆ వర్డ్స్ నోటికి తిరగవు అది చదివేటప్పుడు ఆ క్వశ్చన్స్ కి సరిగా అర్థం కాదు కానీ యోగు ఎట్లా అర్థం చేసుకొని వెళ్ళినడా అని అనిపిస్తుంటది నాకు యోగు విషయంలో చూసుకుంటే ఇది ఎట్లాగా ఇంత ఓపిక ఎట్లా వచ్చింది ఈయనకి ఇంత ఓపిక ఏ మనిషికి ఉంది తప్ప చిన్న తప్పు పనిచేస్తేనే సహించము మనము ఇంట్లో మన పిల్లలే కానీ మన కుటుంబంలోనే కానీ ఎవరినే చిన్న తప్పు చేస్తే నువ్వు ఎందుకు ఇది చేసినావో మనం గద్దిస్తాము ఏదో ఒకటి అంటుంటాము చిన్నదానికే కానీ యోబుకి సమస్యలు వచ్చినాక తన బాధ కూడా అన్ని చేసినాక కూడా ఆయనకు అంత ఓపిక వచ్చింది ప్రభు అని అనుకున్న నేను ఆయన చూడండి దేవుని యొక్క ప్రేమ ఆయనలో ఉంది దేవుని యొక్క కృప ఆయన పట్ల ఉంది కాబట్టి ఆయన అంత తగ్గించుకోవాల్సి వచ్చింది ఆయన దేవుని యొక్క ప్రేమలే ఎంత నీలమైతే మాటలు అంటాడు యోగు ఏమి అనకుండా తనదే తను చేసుకుంది ఇంకా రాష్ట్రకి వాళ్ళ స్నేహితుల కోసం కూడా ఆయన ప్రార్థించాడు అది దేవుని యొక్క గొప్ప మంత్రత్వం మీకు ఆయనకి వచ్చింది ఆయనకి ఎన్ని బలహీనతలు పెట్టిన దుష్టుడు ఎన్ని ఎన్ని బాణాలు వేసినాడు యోగకి అయినా దేవుడు ఆయనకి విజయం ఇచ్చింది యోగుకి అని నేను చూసింది అది ఎంత ఓపికబడడు యోగు అంత ఓపికపడడు అంత ప్రేమించున్న దేవుడు తెలుస్తుంది నాకు మరి మనకు ఉన్న ప్రతి బలహీనతలు దేవుడు ముందే మనకు సొందలతో వస్తున్నాయి అని ఆయన చూపించిన దేవుడు కాబట్టి వాటి నుంచి విజయం పొందడానికే ఆయన చెప్తున్నాడు వెలుగులో ఉన్నప్పుడు మీరు నడుచుకోండి వెలుగుగా ఉండి మీరు ప్రార్థించండి ఆత్మ సిద్ధంగా ఉంది మీరు కూడా మీ శరీర బలంత తొలగించుకోండి ఆయన పరిశుధాత్మ ధరించుకోండి సర్వంగా కావచ్చు ధరించుకోండి ఆత్మ కఠినం ధరించుకోవాల్సిందే మనము అని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు దేవుడు మన దేవుడు చిన్న వాక్యం ధరించిన దాకా ప్రార్థన చేసుకోండి పరిశుద్రహం ప్రేమలు దేవా కృపాలనే దేవానికి లేఖలేని వంధనాలు కృతజ్ఞతాస్పతులు స్థూతన్నతండి జీవం గల దేవానికి వందనాలు ప్రభా దేవాన్ని ఎంతో మమ్మల్ని నీ కృప మా పట్ల చూపించను దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా దేవా నీ వార్తలు మేము చదువుతున్నాము కానీ దాని ప్రకారం మేము అది మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాము దేవా ఆత్మని మేము స్టెప్ బై స్టెప్ మీరు నేర్పించే దేవుడు ప్రభా మేము నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తుంటాండి లేవ నీ సాయం ద్వారానే మేము అన్నిట్లో ఎదిగింపబడుతున్నాం ప్రభా కేవలం అదే నీ కృప నీ యొక్క ప్రేమ ద్వారానే ప్రభా మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనది ప్రభా లేవా ఈ గ్రంథంలోనే ప్రతి ప్రవక్తలే కానీ ప్రతి భక్తులే కానీ ప్రభా ప్రతి వారు ప్రభ నీ నుంచే నేర్చుకున్నారు నువ్వు వారికి మాదిరిగా ప్రతిదీ ప్రభా మేము కూడా నిన్ను చూసి నేర్చుకుంటున్నాం ప్రభా నీ వాక్యంలో మేము కాబట్టి మేము ప్రతిదీ నేర్చుకోవాలా ప్రతి దాంట్లో మేము విజయం పొందాలా వేటికి మేము భయపడద్దు ప్రభ కేవలం ప్రభ నీకు మాత్రమే భయపడి లోబడి మేము జీవించాలా నువ్వు ఇచ్చిన పిలుపుని ప్రభు మేము కొనసాగించుకోవాలి చివరి వరకు నీ రాకడ పర్యంతం వరకు మేము సహించాలా భరించాలా మాకు సహనము ఓపిక దీర్ఘశాంతి నువ్వు ప్రభువ అవన్నీ ఉంటేనే ప్రభ మేము విజయం పొందగలుగుతాం మాకు సహించేయండి ఎందుకంటే ప్రభ నీవే అన్నావు ప్రభ శరీరం బలహీన ఉన్నప్పుడే మీరు బలపరిచే దోడో ప్రభా కాబట్టి ప్రభా ఇలాంటి బలహింత వచ్చినా మేము విజయం పొందుతామని ఆ యొక్క ధైర్యం నువ్వు వీక్షను ప్రభ దాన్ని బట్టి నీకు వందనాలు కాబట్టి ప్రభా నీ పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మాకు తోడైందాలి నీ పరిశుద్ధాత్మ చివరి వరకు ప్రభా నీరు అక్కడ వరకు నీ పరిశుద్ధాత్మలో మేము జీవించాలా మేము అట్లా నడుచుకోవాలా ప్రభా ప్రతిదీ మేము సహించాలా ప్రతిదీ మేము భరించాలా భూ తలకిందలాగా మేము సువాతమే ప్రకటన చేయాలా ప్రభా మమ్మల్ని నడిపించండి మాకు అట్లా ఎందుకంటే ప్రభా నీ రాక్కడ ఎంత త్వరలో ఉందని సూచిస్తున్నావు తెలియజేస్తున్నావు నీవు కాబట్టి ప్రభా నీ రాకడికి మేమే కాదు ప్రభా అందరూ సిద్ధపడాలా ఎందుకంటే ప్రభా స్వార్థమైన మంచు మాకు ఉందో అనేకులకు కూడా మేము ప్రేమించాలా నీవు ఎట్లా ప్రేమించడం మేము కూడా ఎట్లా నీ ప్రేమను మేము చూపించాలా ప్రభా నీ ప్రేమ అనేకులకు మేము పంచి పెట్టాలా నీ వెలుగు కోసం మేము చూపించాలా మేమే కాదు ప్రభా ఈ లోకం ఏ ఆత్మ నశించుకోవడానికి ఇవ్వలేదు ప్రతి ఆత్మ నువ్వు వచ్చింది నువ్వు ఇస్తేనే ప్రభా అంతరంగా ప్రతి అంతరంగానే నువ్వు షేధించిన దేవుడు ప్రభా కాబట్టి ప్రభా ప్రతి అంతరంగ నువ్వు విజయం పొందాల్సిందే నువ్వు కాబట్టి ప్రభా కాబట్టి ప్రభా ప్రతి ఆత్మ రక్షణకి రావాలా ప్రతి ఆత్మని నువ్వు మా సేవ జీవితంలో ఎన్ని ఆత్మలు ఉన్నాయో అవన్నీ ఆత్మలు నీ సన్నిధికి చేరాలా ప్రభా ఈ ఆత్మ రచించిపోకుండా ప్రతి ఆత్మని కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా సా వారికి అందరికీ తోడని నాకు సహనం ఇవ్వండి ఓపిక ఇవ్వండి ప్రభా విశ్వాసం నువ్వు మేము మంచి చిన్నదానికి కూడా మేము పడిపోవడానికి వీలదు బ్రమా ఎలాంటి సమస్య వచ్చినా ఎంత పెద్ద సమస్య వచ్చినా మేము విజయం పొందాల నీ కృపమ్మకు కావాలి బ్రమా నీ యొక్క పరిశుద్ధత్వమ్మ కావాలా నీ రాక పర్యంతం వరకు మేము నిలబడాలా మాకు సహాయం చేయండి అట్లా మేము మీరు మాకు తోడో నడిపించడం బ్రహ్మ ఆ కాలంలో ప్రవక్తలు ఆ కోసలు వీళ్ళందరినీ సేవ చేశారంటే బ్రమాలు చేయటం కాబట్టి చేశారు మీరు అక్కడ పర్యంతం వరకు వాళ్ళ కాలం ముగిసిపోయేంత వరకు వాళ్ళు నిన్ను వెంబడించినారంటే ప్రభా మరు నువ్వు పొందుకున్న నీ నీ యొక్క పరిశుద్ధాత్మ అంత వరం వాళ్ళు పొందుకున్నారు ప్రభా మేము కూడా నీ పరిశుద్ధాత్మ పొందుకోవాలా మేము విజయం పొందుతూనే ఉండాలా మాకు సాహించేయండి ప్రభా ఈ వాక్యంలో మీరు మాకు ఎన్నో నేర్పించినారు ప్రభా దేవాయ యోగుకి ఎంత ప్రేమించిన ప్రభా అని నువ్వెంత ఓపిక ఇచ్చినావో అలాంటి ఓపిక మేము కూడా పడాల్సిందే ప్రభా ప్రతి దాంట్లో మేము ఓపికతో సహనంతో దీర్ఘ శాంతంతో మేము ఉండాలబ్ ప్రభా ఎందుకంటే ప్రభా ఈ చివరి కరంగా అందరిలో స్వార్థం పెరుగుతుంది ఆ స్వార్థం మాకొద్దు ప్రభా స్వార్థం మాకు కావలసిన నీ ప్రేమ నీ సహనము నీ ఓపిక మాకు ఇవ్వండి వరకు నీ వరకు మేము నిలబడడానికి మాకు సహించడానికి ప్రభా దీర్ఘశాంతం ఇవ్వండి మమ్మల్ని ఎవరు ఏది అన్నా మేము నీ ప్రేమ చూపించాల ప్రభా అట్లా మేము నిలబడేలాగా సాయపడమని ప్రార్థిస్తున్నా నీ పరిశుద్ధ మాకు నడిపింపు ఎల్లప్పుడు మాకు నీవే మాకు మన ప్రభు క్రీస్తు కృప సమాధానం నడిపింపు అనే కృపరము ఈ కృపలో ఉన్న ప్రతి బెదరి కుటుంబాలకి ఈ ఆరాధన పాల్గొనే వాళ్ళందరికీ అంశాలు మనం ప్రార్థించాం ఆ కుటుంబం అందరికీ సదాకాలం తోడైందని కాక ఆమెన్ ఆమెన్ సార్ ప్రెసిడెంట్స్ ఉంటుంది అందరికీ ప్రెసిడెన్స్ అందరి